సమిష్టిగా అశరీర స్థితికి చేరిపోయారు ఎష్టిగానేమో శరీరీ సమిష్టిగా అశరీరి సో పునః సమిష్టిలో నుంచి ఎస్టి వచ్చేటటువంటి సంబంధం తెగిపోయింది ప్రధానమైన సంబంధం ఏమిటప్పుడు అలా రావడానికి కారణం సంకల్ప బలం ఆ సంకల్ప బలమే భావనామయ శరీరం ఆ భావనామయ శరీరమే బుద్ధి అయింది ఆ బుద్ధే మనసైంది ఆ మనసే ఇంద్రియాలైంది ఆ ఇంద్రియాలే శరీరం ఇది కదా క్రమం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏ మూల బలమైనటువంటి సంకల్ప వస్తుందో ఆ సంకల్ప అనే సంబంధం తెగిపోయింది మూలఛేదం జరిగింది వాడికి వాళ్ళ గమ్యం చేరేరు పునః ఏ కాలమందు సృష్టి పొంద సృష్టిలో మరల తిరిగి రాకుండా ఉండే పద్ధతిగా వారు ఉన్నారు ఏ కాలంలో కూడా తిరిగిరారు ఏ కాలంలో కూడా తిరిగిరాని వాళ్ళని ఏమన్నాం కాలారి సముదు అన్నాం కాలాన్ని దాటినటువంటి వారు మరి ఏ సంకల్ప బలం చేత సృష్టి తిరిగి వస్తుందో ఏ సంకల్ప బలం చేతైతే సృష్టిలో వ్యష్టి తిరిగి వస్తుందో ఆ సంకల్ప బలాన్ని నిర్వికల్పం చేయటం రావాలి నీకు సహజ నిర్వికల్ప సమాధి నిష్ట ఆఖరిది అది స షడ్విధ సమాధి నిర్ణయంలో ఉండదు జాగ్రత్తగా ఈ లోపలి మాటలను ఈ ఆంతరికమైన అనుభూతులను అనుభవ నిర్ణయాన్ని జాగ్రత్తగా అందుకోవడం నేర్చుకోవాలి అందిపుచ్చుకోవడం నేర్చుకోవాలి జ్ఞాన యోగం అంటే అర్థం ఈ సంకల్పం వికల్పం సవికల్పం నిర్వికల్పం సహజ నిర్వికల్పం ఈ నిర్ణయక్రమాన్ని పొందడమే సరి జ్ఞానయోగ మార్గం సరే ఇలా ఉంటే ఏమవుతాడు నిరంజనం నిరంజనం అంటే ఏమిటి అంజనం అంటే కాటుక మామూలుగా వాచ్యార్థంలో అంజనం అంటే ఏమిటి కాటుక ఏమంటే కాటుక ఎందుకు పెట్టుకుంటారు కళ్ళు పెద్దగా కనబడతాయండి దృష్టి బాగా ఉంటుందండి కాటుక పెట్టుకోవడం వల్ల దృష్టి ఎలా బాగుంటుందండి అంటే దీని అర్థం కళ్ళజోడున్న వాళ్ళందరినీ కళ్ళజోడు తీసేసి కాటుక పెట్టుకోమంటే దృష్టి బాగుంటుందే తప్పు కదా కాటుక పెట్టుకున్నంత మాత్రాన కళ్ళజోడు పెట్టుకోకపోతే కనబడుతుందే కనబడదు కానీ మరి ఏమిటి గొడవ ఈ కాటుక పెట్టుకునే గొడవ మిగిలిన దేశాల్లో ఎక్కడా కనపడదండి ఒక ముస్లింల్లోనూ భారతీయుల్లో మాత్రమే కనపడుతుంది మిగిలిన ఎక్కడా ఎవరు పెట్టుకోరు ప్రపంచంలో ఎనిమిది కోట్ల మంది మానవులు ఉంటే ఒక వంద కోట్ల మందే పెట్టుకుంటారు ఏడు కోట్ల మంది అసలు పెట్టుకోరు ఈ కాటుక పెట్టుకోవడం అంటే ఏమిటో వాళ్ళకి వైపరీత్యం ఇవి వెళ్ళేంటి బాబు నల్లహా పెట్టుకుంటారు కట్టల కళ నిండా దాని అర్థం ఏమిటి దాంట్లో ఒక సంజ్ఞాపూర్వకమైన బోధన ఉందన్నమాట నైనా దృష్టి భేదం సృష్టి భేదం రెండు ఉన్నాయి జాగ్రత్తగా నువ్వు ఈ రెండు భేదాలని దాటాలి దృష్టి భేదము లేదు వాడికిప్పుడు సృష్టి భేదము లేదు ఎందుకని వాడు ద్రష్టగా కూడా లేడు ఇప్పుడు దృక్స్వరూపంగా ఉన్నాడు దృగ్రహితమైనటువంటి కైవల్యాన్ని లక్షించాడు నిర్వికల్పుడైనటువంటి వాడు దృక్స్వరూపానికి చేరతాడు ద్రష్టగా కూడా ఉండకూడదు నేను ద్రష్టగా ఉన్నంత కాలము సాపేక్షమైనటువంటి దృశ్యం చేత కానీ నిరపేక్షంగా ఉండేటటువంటి ద్రష్ట చేత కానీ ఏదో ఒక దాని చేత ప్రభావితం అవుతాను త్రిపుటిలో సాపేక్షం ఉంటుంది నిరపేక్షం కూడా ఉంటుంది త్రిపుటికి సాక్షిత్వం అన్నప్పుడు నిరపేక్షం త్రిపుటికి ప్రభావితమైనప్పుడు సాపేక్షం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ సాపేక్ష నిరపేక్షాలకి అవతల దృక్స్థితి ఇలా దృక్కు దృశ్యము ద్రష్ట అనే మూడింటిలో దృక్స్వరూప స్థితిలో ఉండి తనను తాను పోగొట్టుకునే దృగ్రహితమైనటువంటి కైవల్యానికి చేరాలి దానికి పునాది నిరంజనం ఆ కైవల్య మార్గం ఆ మోక్ష సన్యాసం అనేటటువంటి చివరి లక్షణం రావాలి అంటే తప్పక ఉండవలసిన లక్షణం నిరంజనం ఈ నిరంజనం అన్నటువంటి అనుభూతి నిర్ణయం ఉన్నవాడే కైవల్య మార్గంలో అడుగులు ముందుకు పడతాయి చదవండి నిర్గుణో నిష్క్రియో నిత్య నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకార నిత్యముక్తో నిర్మలహ అయిపోయింది ఇంకా నాలుగేగా ఉన్నాయి లక్షణాలు తొమ్మిది లక్షణాలు మొత్తం ఇప్పుడు ఇంకా రెండు లక్షణాలు ఏం చెప్పారు నిర్వికారో నిరాకారో అంతేనా అవునండి ఆ నిర్వికారంగా ఉండాలి నిరాకారంగా ఉండాలి నిరంజనుడైన వాడికి ఈ రెండు సహజం నిరంజనుడు అన్న నిర్ణయం రాలేదనుకోండి వాడు నిర్వికారంగా ఉండలేడు నిరాకారంగా కూడా ఉండలేడు ఒకసారి మనం విచారణ చేద్దాం ఇప్పుడు చైతన్యం వికారసితమా నిర్వికారమా ఏమైనా దాంట్లో